లేక లేక ఆత్మకంటే భిన్నము కాని ధర్మమే అనాత్మ యొక్క కన్ను మొదలైన ఉపాధి కారణముగా ఇతర ధర్మముల కంటే మరియు ధర్మి యొక్క ఆత్మ కంటే భిన్నముగా కనబడుతోందా బాగా మంచి గడేరా అంటే ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటంటే ఇప్పుడు చూపు వినికిడికి మొదలైనవి ఆత్మధర్మములు ఆత్మకంటే భిన్నములైతే కావు ఆత్మకంటే భిన్నములు కావు ఆత్మ యొక్క ధర్మములే కానీ చూపు అనాత్మయైన కన్ను అనే ఉపాధి కారణముగా కన్ను అనాత్మ చూపు అంటే కృష్ణ రూపజ్ఞానం జ్ఞానమేది కూడా ఆత్మ కంటే భిన్నం కాదు ఆత్మ జ్ఞానస్వరూపం జ్ఞాన ఘనం జ్ఞానము ఇప్పుడు రూప జ్ఞానమైనా శబ్దజ్ఞానమైనా ఏ జ్ఞానమైనా కూడా ఆత్మ కంటే భిన్నం కావు కదా కానీ కన్ను భిన్నమే అనాత్మ కన్ను అనాత్మ క్షేత్రంలో పడుతుంది క్షేత్రజ్ఞ అంటే ఆత్మలో పడుతుంది క్షేత్రము అంటే అనాత్మలో పడుతుంది కాబట్టి అనాత్మయైన కన్ను మొదలైన ఉపాధి కారణముగా సో అదేమవుతోంది ఇప్పుడు శబ్దజ్ఞానం ఉన్నది ఆత్మ కంటే భిన్నంగా లేదు జ్ఞానం కదండి జ్ఞానం ఆత్మ కంటే భిన్నంగా ఉంటుంది రూపజ్ఞానం ఉంది ఆత్మ కంటే భిన్నంగా లేదు కానీ కన్ను ఇక్కడ రూపజ్ఞానం దగ్గర కన్ను శబ్దజ్ఞానం దగ్గర చెలి ఉపాసులు అవి అనాత్మలు భిన్నములు వాటి కారణంగా ఈ శబ్దజ్ఞానము రూపజ్ఞానము భిన్నములుగా కనబడుతోందా పెద్ద జ్ఞానం రూపజ్ఞానం భిన్నములుగా కనబడుతున్నాయా లేదా భిన్నములుగా కనబడుతున్నాయి భిన్నములుగా కనబడుకు కారణము అనాత్మలైనటువంటి కన్ను చెడి అనే ఇంద్రియములు భిన్నముల ఒకట ఉపాధులు భిన్నము ఒకట కారణమా అని ఒక ప్రశ్న తర్వాత తర్వాత ఇంకొకటి ఇంకో సమస్య చూపు లేదు ఆత్మ వేరు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది ఆత్మ అంటే హృదయంలో ఉంది చూపు కన్నులో ఉంది ఆత్మ వేరు చూపు వేరు అనిపిస్తుంది అలా అనిపించడానికి కూడా ఈ అనాత్మయైన కన్ను అనే ఉపాధియే కారణమా ఇది ప్రశ్న ఇది ఆత్మ విచారం ఎవరో కూర్చుని విచారం నేను ఇలాంటివి చెప్తూ ఉంటా సమకాలీన సమాజంలో ఉన్నవి చెప్తూ ఉంటా అంటే మీకు దీని యొక్క ప్రత్యేకతను గుర్తింపజేయడం కోసం వాళ్ళు చెప్తారు ఒకరు కూర్చుని విచారం చేస్తున్నారు నేను ఉన్నాను అమాయ్యా నువ్వు పండితుడు వరకు ఏదో అన్నారు మరి నీ మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అయ్యా నీకు మీ ప్రశ్నలకి ఓ దండం అండి నా కాదు మీ ప్రశ్నలకి సమాధానం చెప్పడం అని నేను చేతులు చెప్పేసాను ప్రశ్న ఏమిటో తెలుసిన వైద్యనాథలో శివలింగము జ్యోతిర్లింగము తర్వాత ఇంకా ఎక్కడుంది శ్రీశైలంలో కూడా జ్యోతిర్లింగమే శ్రీశైలంలో శివలింగం జ్యోతిర్లింగమే కానీ కేసరగుట్టలో శివలింగం ఎందుకు జ్యోతిర్లింగము కాదు అది ప్రశ్న ఇప్పుడు నన్ను ఏం చెప్పుంటారు మీరు నాకు తెలీదు మహాశయ నన్ను నన్ను ఒగ్గేయండి మీరు నన్ను దాంట్లో దింపుతుంది నా వల్ల అవును శ్రీశైలంలో లింగం ఎందుకు జ్యోతిర్లింగం నాకు తెలీదు కేసరిపోలో ఎందుకు కాలేదో కూడా నాకు తెలియదు మరి నువ్వేదో పండితులు మరి విన్నావు మీరు విన్నది పోల్పోతాం నా వల్ల కాలేదు అని నేను దాంట్లో ప్రవేశించండి అది చర్చ ఆఖరికి ఏమైందో చెప్పంటారా ఒక పండితులను ఇద్దరు పండితులను నియమించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తా ఆ కమిటీకి ఐదు లక్షల బడ్జెట్ ఆపరేషన్ల బడ్జెట్ ఐదు లక్షలు వీళ్ళు ఏం చేయాలంటే ఆ లింగాలను ఉన్న క్షేత్రములనని పర్యటించడం అక్కడ ఉండేటువంటి సింపుల్ అధికారులతో మాట్లాడడం పురాణములు స్థల పురాణములను ఏవి అథెంటిక్ జ్యోతిర్లింగములు ఏవి కావు అని రిపోర్టు సబ్మిట్ చేయాలి దానికి ఐదు లక్షల బడ్జెట్ మనం బృహదారంగపనిషత్కి బడ్జెట్ కావాలంటే ముందు కనుక చూసుకోవాలి కానీ దానికి బడ్జెట్లు బాగానే ఉన్నాయి రిపోర్ట్ సబ్మిట్ చేశారనుకోండి అది రిలీజ్ చేయకూడదు రిలీజ్ చేశారనుకోండి ఈ శ్రీశైలం జ్యోతిలం కాదని ఐనెట్ గా డౌట్ వస్తుందని దాంట్లో ఉందనుకోండి ఈ శ్రీశైల దేవస్థానం కూడా పెద్ద యుద్ధం వల్ల ఉంటారు ఏది అది చర్చేయాలి వీటికి ఇంగ్లీష్ లో పేరు ఉంటుంది ఇలాంటి మేమా ఇదో చర్చ ఈ చర్చకి పేరు ఎక్కడ తెలుసిన ఆ ఇష్యూస్కి అది నాన్ ఇష్యూస్ అని దట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ వర్డ్ అలా అసలు ఇష్యూస్ కానివి అది నాన్ ఇష్యూస్ నాన్ ఇష్యూస్ ను పట్టుకుని ఇష్యూస్ చేసి దాని మీద వెళ్ళాం అలాగే నేను ఒకసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు ఓ చర్చ చేస్తున్నా అహల్య అహల్య ఇంద్రుడు గౌతముడు ఇదో వ్యవహారం ఉంది కదా దీంట్లో దోషము అహల్యద ఇంద్రుడిదా లేకపోతే ఇద్దరు ఎందు దోషము గలదా అని పండితులందరూ చెప్పి తెస్తారు నేను ఉన్నా నేను అలా పోతున్నాయి అలా పోతున్నావు ఇలాగ కూర్చో దొంగ వేసాలు వేయ విన్నట్టుగా వెళ్ళిపోతున్నాయంటే ఉదయా నన్ను వదిలేండి మీరు నన్ను దీంట్లో మీరు లాగ ఐ నాట్ ఎక్ట్ ఆఫ్లా అంటే అదే అలాంటివి ఏంటి చెప్పు నువ్వు అంటే అహల్లి అంటే ఒక అమ్మాయి కాదు బాబు హలయోగ్యమైనది హలము అంటే ఒకటి నాగలి నాగలితో దున్నే భూమి హల్య నాగలితో దున్నని భూమి అహల్య ఇంద్రుడంటే వర్షం అదేదో ఆ గోల తప్ప మీరు అనుకుంటున్న గోల ఏది కాదు కాబట్టి నన్ను అడగద్దని చెప్పాను మిమ్మల్ని నేను ఏం చేశాను ఇది వాటి దీనికి ఒక పేరు ఉంది పుల్లింగ్ ది కార్పెట్ అండర్నీ ది స్వీట్ అని అంటే వాళ్ళు నిలబడి ఉన్న కార్పెట్లు లాగేస్తే ఏమవుతుంది అలా అయిపోతుంది అసలు ఇష్యూ ఏ లేదు ఇప్పుడు ఇప్పుడు ఇష్యూ ఏముంది ఇప్పుడు గౌతముడికి తప్ప ఇంద్రుడికి తప్ప హి తప్పేటండి వర్షం పడింది నాగలితో దున్నన భూమి నాగలితో దున్నని భూమి నాగలితో దున్నని భూమికి ఆ వర్షం వల్ల చక్కగా ఆ నీటినంతని పీల్చుకుంటుంది దున్నని భూమి అయితే ఆ పడ్డ వర్షం అటైపోతుంది కాబట్టి ఇంకుడు కొంతమంది పోతకునే చక్కగా మీకు మధురాన్ని పొదటలు చేస్తాయి దడి వాడే అంటాం అది చర్చలు కాదు చర్చ అంటే ఇది చర్చ మీద ఎవరన్నా చేతనైతే మీకు బుద్ధి చెక్తుంటే కామన్ జాయిన్ డేస్ ఇది మీమాంస అంటారు మీమాంస ఎవరంటారా అది అందుకు మీమాంస యొక్క గొప్పతనాన్ని మీకు పాయింట్ అవుట్ చేయడం కోసం ఇన్ని విషయాలు చెప్పారు సో ఇప్పుడు చూడండి దృష్యాదీనాం అగ్నే ఔష్ణ ప్రకాశజ్వలనాదివత్ ధర్మభేద చూపు మొదలైనవి అగ్నికెల్లా అయితే ఉష్ణము ప్రకాశము మంట బూడిద నిగులుతా మొదలైనవి అగ్ని యొక్క విభిన్న ధర్మములో అలాగే ఆత్మకి కూడా చూపు వినితిడి మొదలైనవి విభిన్న ధర్మములా అని ఒక ప్రశ్న రెండవ ఆహో స్మిత్ అభిన్నైవ ధర్మస్ ఈ ధర్మములు భిన్నములు కాదు కానీ వాస్తవంగా ధర్మ ధర్మములు ధర్మీ అయిన ఆత్మ కంటే భిన్నంగా లేవు అయినప్పటికీ పరోపాధి నిమిత్తం పరము అంటే కన్ను చెలి మొదలైనవి పరము ఆత్మ కంటే పరములు అంటే అనాత్మలు అవుతాయి ఇతరము అర్థం వాటి కారణంగా ధర్మాన్యత్వం ఈ ధర్మములు అంటే చూపు వినికి మొదలైనవి ఆత్మ కంటే భిన్నములుగా బాధిస్తోందా అన ఏంటి ఇక్కడ అని ప్రశ్న వేశారు తెలిసింది కదండి దీన్ని తెలుగులో నేను విస్తారంగా రాస్తాను ఇబ్బంది లేని విధంగా దీని మీద పూర్వపక్షం ఈ ప్రశ్న వస్తే పూర్వపక్షం వస్తుంది ముందు పూర్వపక్షం చెప్పి తర్వాత దాన్ని ఖండించి సిద్ధాంతం చెప్తారు ఈ చర్చ కొంచెం ఓపిక పట్టాల్సింది చర్చ ఇంతకు ముందు మంచి మంచి చర్చలు ఇవి ఇవేమి తక్కువ చర్చ అదే కేటగిరీలో ఉంటుంది కొంచెం అజాగ్రత్తగా ఉంటే దానికంటే కూడా కొంచెం జఠేలుగా ఉండే చర్చ దృహదాని యొక్క భాష్యం మరి అలాగే ఉంటుంది అత్రకే చాక్షతే ఇక్కడ కొందరు వ్యాఖ్యానం చేస్తున్నారు కొందరు అంటే భక్తులు ప్రపంచ వ్యాపార అదే కొందరు ఆయన ద్వైతాద్వైతవాదు ఉపనిషత్తుల్లో చెప్పిన అద్వైతాన్ని స్వీకరిస్తారు ఈ కర్మకాండంలోనూ వాటిలోనూ ద్వైతం ఉంటుంది కదా కాబట్టి ద్వైతానికి కొంత ప్రతిష్టని కల్పిస్తారు అక్కడికి ఏమైనట్టు ద్వైతాద్వైతం ఇక్కడ శాంత్రంలో ఏమంటారంటే ద్వైతాద్వైతం అనేది కుదరదంటారు ఇప్పుడు మీరు ఏ పార్టీ అన్నారు అనుకోండి బీజేపీయా కాంగ్రెస్ అని అడిగారు అనుకోండి అంటే మీరు ఏదో ఒకటి తీసుకోక తప్పదు ఏదో ఒకటి తీసుకోక తప్పదు కాదండి దీని అది చూడాలండి అంటే అలా ఉండదు ీజేపీ ఉంటే కాంగ్రెస్ ఉండదు కాంగ్రెస్ ఉంటే బీజేపీ ఉండదు ఈ రెండింటికి పొత్తు మీరు కూడా మిగతా పార్టీలు అన్నింటితోటి పొత్తులు ఉంటాయి ఇప్పుడు మిగతా పార్టీలు ఉంటే ఎన్ని పార్టీలు ఉన్నాయని చూస్తున్నారు రెండు మూడు వేల పార్టీలు ఉన్నాయి అటు అన్నింటికీ బీజేపీతోటి పొత్తులు ఉండొచ్చు కాంగ్రెస్ తో కొంతకాలం ఉండొచ్చు మరి కొంతకాలం అటు ఉండొచ్చు అన్నీ నడుస్తాయి అని బీజేపీను కాంగ్రెస్ కలవడం మాత్రం ఉండదు ఇండియన్ పాలిటిక్స్ లో ఒక లక్షణం అలాగే ద్వైతము అద్వైతముకు కాంబినేషన్ ఎక్కడ దొరుకుతుందండి మీరు కంబైన్ చేసే ముందు కలిసి వాటిని కంబైన్ చేస్తారా రికార్షించే వాటిని రిపేర్ చేసే వాటిని ఎలా కంబైన్ చేస్తారు నార్త్ పోలు సౌత్ పోలు డెగ్రీకి తీసుకురాడు అడుగుతారు కానీ నార్త్ పోల్ని నార్త్ పోల్ని డెగ్రీకి తేలేదు అవి రికార్షిస్తాయి మంచిది ఇవి చేస్తే ద్వైతాద్వైతం అది వాళ్ళు ఓకూటం ద్వైతం కోటం దీన్ని శంకర్లు అంటారు ద్వైతాద్వైతం కుదరదు నువ్వు చక్కగా వైశేషికులు నైయాయికులు సాంఖ్యులు మీమాంసకులు వాళ్ళలాగా ద్వైతిగా ఉండు లేకపోతే వేదాంతుల్లాగా అద్వైతిగా ఉండు అంతేగాని ఇటు ద్వైతాద్వైతం అని మళ్ళీ ఇది అర్థదాగా ఒకటే ఇన్ ఇన్ బిట్వీన్ లాగా అని వాళ్ళకి వస్తారు ఆయన ఆర్థిక ఇది ఒక రెవల్యూషన్ ఎంకటలో రెవల్యూషన్ అది రెవల్యూషన్ అది ఈనాటి నా ఆర్థడాక్స్ కోసం అసలు హిస్టైల్స్ ఇన్ హిస్టైల్స్ ఈజ్ హెటిటోడాక్స్ ఇప్పుడు కూడా ఎవరైనా టైంలో ఎవరిలో ఆర్థడాక్స్ అయి ఉంటారో ప్రవాహంలో లుప్తమైపోతారు ఎవరైనా టైంలో ఎవరిలో హెటిటోడాక్స్ లో ఉంటారో వాళ్ళే చరిత్రలో మిగిలిపోతారు ఇది ఒక వ్యాఖ్యానం తెలుస్తుంది వస్తూ కొందరు వ్యాఖ్యానం చేసుకున్నారు భక్తులు ప్రపంచ చాలా మర్యాదగా కేచిత్తే బహువచనం యాచక్షతే కూడా బహువచనమే యాచష్టే యాచక్ష ఎవరి వ్యాఖ్యానం చేస్తున్నారు ఆత్మహస్తున స్వత ఏకత్వం నానాత్మ అయిపోయింది దీన్నే తెలుగులో ఒకసారి చచ్చింది గుర్రే అంటే ఏంటి ఆ మాట అంటూనే అది తప్పైతే ఇంకే ఇంకేం చెప్తారంటే ఏకత్వం నానాత్వం ఒకే ఆత్మ వస్తువు ఏకత్వం ఉంటుంది నానత్వం ఉంటుంది అంటే ఎలా ఏజ్ లాజికల్ ఫ్యాలసీ రైట్ అదే ఇట్ ఈస్ బట్ మనం వాళ్ళు అలాగే చెప్తారు ఏకత్వము ఉంటుంది ఆత్మ వస్తువుకి ఉంటుంది అంటే స్వరూపంలో భాగ్యం ఇంకా ఉపాధి లేదు ఉపాధి నిమిత్తంగా నానాత్వం వచ్చి స్వతహగా ఏకత్వం అంటే అద్వైతమే వస్తుంది అదే అద్వైతం అంటే ఉపాధి కాదు స్వతహగా ఓకే నేను గో దృష్టాంతం గో గోద్రవ్యత ఏకత్వం శాస్త్రాదీనా ధర్మానా పరస్పరతో భేద ఇప్పుడు గో ఉంది ఒక గోవ్యక్తి గోవ్యక్తిగా గోద్రవ్యం గోవు అనేటువంటి ఒక వస్తువు అది ఏకమా అనేకమా ఏకము గంగడోలు శాస్త్ర అంటే గంగడోలు గంగ గోవు యొక్క అసాధారణ ధర్మం ఏది అంటే అది గోవుకే ఉంటుంది ఇంకా మళ్ళీ ఏంటే ఉండదు గోవుకి డెఫినేషన్ చెప్పన్నారు అంటే నాలుగు కాళ్ళు దా అది తప్పింది ఎందుకంటే నాలుగు కాళ్ళు గోవుకే ఉంటాయి బర్లికే ఉంటాయి అంటే ముట్టె కలది ముట్టె తే చెప్పింది మీరు చెప్పాలి ఎలాగే చెప్పాలంటే గోవుకే ఉండాలి ఇంక ఉండకూడదు ఒకటి రెండు డెక్కలు గలవి మళ్ళీ చెప్పింది కూడా రెండు డెక్కలు ఉంటాయి అప్పుడు శాస్త్రీ అంటే ఇది గోవు ఇంక అంటే ఏమిటి గోవుకి జంగా తెలుసో తెలీదు గడోలు అంటే అడుగుడు చక్కగా మనం నివర్ వస్తుంది నిమిరితే గోవు నిమిరించుకుంటుంది ఆ గంగడోలు ఈసారి ఎప్పుడైనా బదిల కనపడు బర్రెలు ఎక్కడ కనపడుతున్నా చింద్రాబాబు వస్తే అప్పుడప్పుడు మధ్యలో బల్లె ఈసారి మీరు పరిశీలించి చూడండి దానికి గంగడోలు ఉండదు కాబట్టి అది అర్థుల అలాంటివి చెప్తూ ఉంటారు సో జంగడోలు మరి ఆదిశబ్దం చేత ఏది తీసుకోవాలి ఆదిశబ్దం చేత కొమ్ములు రైడ్లో ఇవన్నీ గోవు యొక్క ధర్మములు ఇది గోవు యొక్క ధర్మములు కానీ ఇవి పరస్పరము జిన్నములు గంగడోలును కొమ్ములు ఒకటే కాదు కొమ్ములు పడుకుంటే గంగడోలు చెందకుంటుంది అవి భిన్నములు కాబట్టి ఇప్పుడు గోవు ఏకత్వం ఉంది గోద్రవ్యముగా ఏకత్వము లే నడోలు పొమ్ములు కాళ్ళు ఈ విధంగా చెప్తున్నప్పుడు స్థూలూ తరవయూ అమూర్త వస్తుత్వం అనుమేయం అంటే నన్ను మీద ఓ శంక ఒకటి వస్తుంది వాళ్ళు చెప్పిన పాయింట్ అనేది ఒక శంక కూడా స్థూలమైన వస్తువు అంటే ద్రవ్యములు అంటే మెటీరియల్ ఆబ్జెక్ట్స్లో మీ ఆర్గ్యుమెంటుని బట్టి ఏకత్వం నానాత్వం చెప్పచ్చు మీ వివక్షని బట్టి ఉంటుంది ఇప్పుడు ఇది అనేకమా అని నేను మీరు ఒకటి అన్నారనుకోండి మోటొప్పి చూపించి రెండు చూపిస్తున్నారు మీరు ఒకటి అనగానే మోటొప్పి ఇది రెండు ఒకటి అరెండు చూస్తాను ఈ రెండు రెండు అన్నారు అనుకోండి ఇందులో వివక్ష స్థూల ద్రవ్యాలకి ఆ రకంగా ఏకత్వం నాణత్వం ఏ సందర్భాలు బట్టి చెప్పచ్చు కానీ అమూర్త వస్తువులు ఉన్నాయి అమూర్తములు అంటే రూపంలో లేనివి వాయువు ఉన్నాయి వాయువు ఏకమా అనేకమా లేక రెండు నాక ఇది మీకు వాయువులో అనేకత్వం ఎక్కడ లేదు తర్వాత ఆకాశం ఉన్నది దాని ఎందు ఏకత్వమే తప్ప అనేక అనేకత్వం కూడా ఉంది రెండు ఉన్నాయని చెప్పడానికి వీల్లే మరి దాని మాట ఏమిటి అంటే ఎలా అయితే స్థూల ద్రవ్యాలలో కంటికి కనబడుతూ ఏకత్వము అనేకత్వము ఉన్నాయో అలాగే సూక్ష్మ ద్రవ్యములు అమూర్త ద్రవ్యములన్నీ కూడా ఉండి ఉంటాయి అని మీరు అనుమానం చేసుకోండి ఇప్పుడు నిప్పు కనపడిందా ఒకరు చూసి నిప్పు ఉందంటున్నావుగా నువ్వేమన్నా తొంగి తీసేవా దాంట్లో నిప్పు ఉన్నాయి అందు చూడడం అంటే ఏం చూడదు అన్నది అందు చూడడానికి ఏముండదొస్తూ ఉంది అది అది పగిలినప్పుడు నిప్పుందని అనుకోవడమే తప్ప మరి నిప్పు అనుమానం చేస్తున్నారా లేదా చేస్తున్నారు అలాగే వాయువునందు కూడా అనేకత్వం ఉండుంటుంది ఏకత్వం అనేకత్వం ఆకాశం కూడా ఏకత్వం అనేకత్వం ఉండి ఉంటుంది అని అనుమానం చేసుకోండి చారదర్శనా ఆత్మన అద్వేవృశ్యాదీనా పరస్పరం నానాత్మ ఆత్మనా ఇప్పుడు ఏకత్వము అనేకత్వము ఏకత్వము నానాత్వము రెండు కూడా ఉన్నాయి స్థూలద్రవ్యాల్లో ఉన్నాయి సూక్ష్మ ద్రవ్యాల్లో అనుమానం చేసాము అంటే ఉన్నాయి అవి అభిచార దర్శన అసలు జగత్ స్థూల సూక్ష్మములు స్థూలములు మూడు సూక్ష్మములు రెండు సో ఈ మూర్తామూర్తములు మూర్తామూర్తములు అంటారు మూర్తామూర్త బ్రాహ్మణము అని ఒకటి ఉంది ఎవరి వారే అంత జటిలమైన బ్రాహ్మణం అదే కానీ దాని మీద మూర్తామూర్తం అధికరణం మూర్తామూర్తం బ్రహ్మ అనే పేరుతో అధికరణం ఒకటి బ్రహ్మసూత్రాల్లో ఈ బ్రాహ్మణం జరిగితే ఆ అధికరణం ఏమన్నా లొంగుతుంది లేకపోతే అది పక్కన పెట్టడానికి నేను బృహదారితం రాస్తే దాన్ని మన ప్రకాశానంద గారికి ముందు మాట రాయణం ఇచ్చేటప్పట్లో ఆయన మూర్తామూర్తం బ్రాహ్మణం పంపించి నాకు అది మొత్తం మొత్తం ఎందు అవుతాడు బృహదాలు ఎందుకు ఉంటుంది నేను మొత్తం చదివి టైం లేదు మొట్టం మొత్తం బ్రాహ్మణం పంపిస్తే నేను చదివి నీకు ముందు మాట రాసిస్తాను నేను మొత్తం మొత్తం బ్రాహ్మణ్ టైం ప్రింట్ చేస్తే ఒక ముప్పై నలభై తేదీలు వచ్చింది అది ఆయనకిచ్చా అది ఆయన చదివి నాకేమో ముందు మాట రాసిచ్చారు అది ప్రింట్ చేసి పెట్టాం అప్పట్లో అది ఈ పుస్తకంలో కూడా ఉంది మీకు కడుపులకు ఆయన మొత్తం మొత్తం బ్రాహ్మణాన్ని తర్వాత నిరూపించారు దాని మీద ముందు మాట్లాస్తూ ఈ పుస్తకంలో ఇటువంటి బ్రాహ్మణములన్నీ చాలా బాగా ఏదో రాసినాయి సో అవి ఈ మూర్తామూర్తం బ్రాహ్మణం చాలా జటిలమైన బ్రాహ్మణం అయితే ప్రసంగం శాస్త్రులు చెప్పారు అవి వ్యాక్ తెలిపోయి మూర్తముల ఎందు ఏకత్వము నానాత్వము అనుభవంలో ఉన్నాయి అమూర్తముల ఎందు అనుమానం చేత మనం ఉందని ఎసై డిసైడ్ చేసేసాము అవి అందుకని కొన్నింట్లో ఏకత్వ నాణాత్వాలు ఉండి కొన్నింట్లో ఏకత్వ నాణాత్వాలు ఉండకపోవడం అనే సమస్య ఎక్కడా లేదు కాబట్టి సర్వత్రా మనకి ఏకత్వ నాణాత్వాలు కనబడుతున్నాయి ఆత్మ ఒక్కటి అన ఎక్కడి నుంచే నీకు వచ్చిందా ఏమే ఆత్మ ఆత్మయను కూడా ఆత్మనహాపి తద్వలేవా సరిగా ఏకత్వ నాణాత్వాలు ఉంటాయి ఎలాగా ఆత్మ అంటే ఆత్మస్వరహక చైతన్యము ఒక్కటి అది ఏకత్వం ఓ సందర్భంలో అదే చూపోతుంది అదే రినిటెడ్ అవుతుంది అదే మననం అవుతుంది అదే విజ్ఞానం అవుతుంది ఇవన్నీ కూడా ఆత్మ ధర్మములు ఆ ధర్మముల దృష్ట్యా అనేకము నానాత్మ కాబట్టి ఆత్మ ఎందు చైతన్య స్వరూపము అనే దృష్టితోటి ఏకత్వము చైతన్యం అంటే రూపజ్ఞానము చైతన్యమే శబ్జ్ఞానము చైతన్యమే ఇన్ని కలిసి చైతన్యమే కలిపి నానాత్మము కూడా ఆత్మయందు స్వతహాగా ఉన్నది కాబట్టి ఆత్మ ఏకము అనేకము కూడా అని భర్తృప్రపంచులు వ్యాఖ్యానం చేశారు భతృప్రపంచుడు అంటే అర్థమంటూ చూసిన శంకరులు వేదము వల్లించి పన్నెండు ఏళ్ళకి వేదము వల్లించారు అది ఇక్కడ విద్యూరం అనేది ఎనిమిదో ఏట మొదలు పెడితే ఈ రోజుల్లో పదహారు ఏళ్ల చెరువు పూర్తవుతుంది ఈ రోజు పదహారు ఏళ్ల చెరువు ఎనిమిదో ఏట మొదలు పెడితే తొమ్మిదిలో మొదలు పెడితే పదహారుకి పూర్తవుతుంది ఏడు ఏడు చాలు ఏమండి సెంటర్లో ఎనిమిదిని మొదలు పెట్టారని అనుకోండి ఎనిమిదినో ఏడు మొదలు పెట్టారు వేళ ఆ రోజుల్లో బ్రహ్మాశ్రమంగా ఉపనియం అంటే ఏడో ఏట మొదలు పెట్టారు పదకొండు ఏళ్ళు వచ్చానండి నాలుగేళ్లలో మొత్తం వేదం పూపుతారు అందులో ఆయన శుక్లవైజం వేది శుక్రవజుర్వేదం చిన్నది కృష్ణయజుర్వేదం పెద్దది సభయంగా ఉంటాయి ఈ యాదు సభలతో ఉంటే నేను వెళ్తూ ఉంటాను ఆ సభలో వేస్తూ ఉంటాం కదా ఈ వచ్చి ఈ శుక్రయజుర్వేదం వాళ్ళకి క్రమ అంట క్రమం వాళ్ళకి ఐదు వందలు క్షణ వాళ్ళకి ఐదు ఇచ్చారు మా కృష్ణ యజుర్వేదం వాళ్ళకి కూడా ఐదు వందలు ఏడు వందలు ఇచ్చే ఇది అన్యాయం అండి అంటే అన్యాయం అన్నాడు అంటే శుక్వేదం చిన్నదండి మన కొంచెం తగ్గిది మాకు ఏడు ఏళ్ళు మీకు తెలుసు వాళ్ళు నాలుగు ఏళ్ళలో వచ్చి సభలో మార్పు చేస్తుంటారండి కాబట్టి వాళ్ళకంటే మాకు ఎక్కువ ఇవ్వాలి అంటే నేను అడిగాను మీకంటే వాళ్ళకి తప్పు ఇవ్వాలా వాళ్ళకంటే మీకు ఎక్కువ ఇవ్వాలి అంటే మీరు ఎలా చేసినా న్యాయమే అవుతుంది కానీ వాళ్ళకంటే వాళ్ళు పెట్టుకుంటే చాలా బాగుంది నేను ఇట్లాంటి తర్వాత ఏర్పడింది నేను మీకు ఏర్పాటు చేస్తాను సభలో మాత్రం ఇది చేర్చు గురుప్రసాద్ ఉన్నారు ఇది చర్చొచ్చు కాబట్టి శంకరాచార్యులు పదకొండు ఏడు వచ్చినప్పటికీ శుక్రవేదు లేదు వలీ ఓకే తర్వాత గోవింద భగవత్పాదుల దగ్గర కూర్చున్నాం కూర్చుని భాష్య భాష్యాలు రాయకూడదు భక్తృప్రపంచే అది చదవచ్చు ఓ ఎలాంటిలో అప్పుడు ఆయన పాయింట్ అవుట్ చేస్తారు ఈ భక్తృప్రపంచేది సరిగ్గా లేదు అప్పుడు గోవింద భగవత్పాదులు ఏముంటారంటే నువ్వే భాష్యాలు రాదు ఇదంతా నేను ఏదో కొత్త సంకరమ విజయంగా వస్తున్నామని మీరు అనుకోండి ష్యాల్లో ఉన్న విషయాన్ని మీకు చెప్పాలి అంటే ఏం చెప్పినట్లు ఏమైనా మహిమలు ఉన్నాయో అది చాలా రుచిగా చెప్పారు వెరీ క్లాజిబుల్ సీన్ మీకు చెప్పాలి కాబట్టి ఈ విధంగా భక్తు రూపం చేయడానికి ఆత్మస్వరూపంలో ఉంది ఐకత్వం ఉంది నాణాత్వం ఉంది కావచ్చే ఆవుని చూసుకో బరుని చూసుకో బ్రాకం చూ అంటే మన ఆకాశాన్ని చూడవచ్చు కదా అంటే ఆకాశంలో కూడా ఉందని అనుమానం చేయి కాబట్టి ఆత్మ ఆత్మ అనకం చేయాలని వచ్చిందా వీటన్నింటిలో ఉన్నటువంటి ఏకత్వ నానాత్మవులు ఆత్మైనవి కూడా ఉంటాయి పను నీ సొంతం పోయే ఆత్మ ఏదో ఏకత్వ నానాత్మలు ఉన్నాయంటే నీ సొంద అంటే ఆత్మలో భేదం వచ్చేస్తాయి అప్పుడు మరి పరమాత్మ భిన్నము కాబట్టి అర్థం చేసే శాంతా అది అనుకూలం కాదు నా యాభ్యంతు సంగ్రహవాక్యం అన్యపరత్వా అది అన్యపరత్వం అంటే చూసినప్పుడు కన్ను మీరెప్పుడు చెయ్యి సంకల్పించేప్పుడు మనస్సు తెలుసుకున్నప్పుడు బుద్ధి అని చెప్పినప్పుడు అలా చెప్పారు కదా మరి అలా చెప్పారంటే ఆత్మయను నానాత్మాన్ని సూచించడం కోసం అలా చెప్పలేదు బాబు అక్కడ చెప్పదలుపుకున్నది ఆత్మ ఏం గల నానాత్మని కాదు నువ్వు అలా దాన్ని తప్పు దాన్ని పఠించకు మరి ఎందుకు చెప్పారంటే ఇంకో దానికోసం అలా చెప్పారు అన్ని పదాలు ఏమిటా ఇంకోది అంటే వివరణలో చూసుకోవాలి ధర్మభేద ప్రదర్శన పదం ఇదం వాక్యం యద్వైత ఇత్యాదివైతన్న పశ్యతి యద్వైతన్న శుభమవుతి యద్వైతన్న అని ఇలాగ మొదలుపెట్టి చెప్పింది ఆత్మయందు ఇన్ని వేరు వేరు ధర్మములు ఉన్నాయి అని చెప్పడం కోసం కాదు అర్థమన్నాడు ఇన్ని ఇన్ని భిన్న భిన్న ధర్మములు ఆత్మయందు సమావేశములు ఉన్నాయి ఆత్మ అవడానికి ఒకటే అయినప్పటికీ దాని వెళ్ళి ఇన్ని జిన్న ధర్మములు సమావేశమై ఉన్నాయి ఒకటే హాలు కార్లు లోపల యాభై మంది కూర్చున్నారు అన్నట్టుగా అలాగా నీవు ఏకత్వ నాణాత్మాలని చెప్పడం కోసం చెప్పలేదా మంత్రాలు ఆ మంత్రముల యొక్క తాత్పర్యం అది కాదు చింతతి అయితే మరి ఏంటి దీన్ని భాష మాట్లాడుకున్నట్టుంది కథన్న జానాతి సుషుక్ మౌనం అతన్న చైతన్యాత్మజ్యోతిం ఆశంకా ప్రాప్తం పక్కన సున్నలేదు మకారోగం ఎందుకంటే పక్కన ఆశు వైవాక్యంలో ఏకత్వ ఆత్మతో మీరు పక్కన హౌ అలా కొట్టించారు కూర్చుంది అన్నింటినీ అలా తయారు చేసి పెట్టారు ఎక్కడైనా మిస్టేక్ వస్తే రావచ్చు కానీ జనవగా రావడానికి వీలు లేదు ఒకప్పుడు ఈ అనుస్వార విషయమై నేను పట్టించుకోను అన్నా నన్ను అన్నారు ఎవరో ప్రముఖులు కాబట్టి అనుస్వారుల కొంచెం గమనిస్తే బాగుంటున్నా నేను అన్నాను అనుస్వారం గురించి నేను పట్టించుకోను ఆ రకంగా కొంతకాలం నడిపించాను ఆ తర్వాత విద్యార్థులకి పానీని పాఠం చెప్పడం ప్రారంభించిన తర్వాత మళ్ళీ నడిపించింది పానీని పాపం అని అంత అలా చెప్తుంటే మనం అనుస్వారుల గురించి నేను పట్టించుకోను అని ఈ విప్లవం మనకెందుకు అని నేను మళ్ళీ అనుస్వారాలను సరిచేయడం ప్రారంభించాను ఇది నా వ్యక్తిగతమైన అనుభవాల కొన్ని మీ ముందు మనం చేస్తున్న పెద్దలు తెలుసు తర్వాత చత్వ జష్వ వివేకము అని అవుతుంది కంచ అంటే చర్వం వస్తుంది జలాంజేషం ఉంటే జేష్ వస్తుంది జష్వం వస్తుంది జలాంజేషి చేసి అది కూడా జస్తోంది జష్వం రావాలి చత్వం వచ్చేటోటే చట్టమే కావాలి నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తపలు వేసే చోట ఖచ్చిత ఉండాలి గజర జపలు వేసే చోట గజడదములే అంతే తప్ప గజడ దెబ్బ పెట్టాల్సింది చోటు కచ్చిత తప్పు పెట్టడం కచ్చట దెబ్బ పెట్టాల్సింది చోటు గజడ దంబ పెట్టడం దీన్ని జస్వ చత్వే చత్వ అంటే కఠితప్పలు జస్ట్వ అంటే గజడ ద్వలు ఇది ఈ తేడాన్ని మెడిటైన్ చేసి కరెక్ట్ గా స్వామి సూత్రాల ప్రకారం పెట్టాలి అలా అయితే ఈ చౌఖంబ పుస్తకాల్లోనూ మన గీతా పుస్తకాల్లోనూ అలాగే ఇంకా అనేక సంస్కృత సాంస్కృతిక యూనివర్సిటీ పుస్తకాలు వేస్తా వాటిల్లోనూ సంస్కృత భారతీయ పుస్తకాల్లోనూ చస్క్రజంక ఉండదు నేను సత్యనారాయణ శాస్త్రి గారిని మహామహోపాధ్యాయు సత్యనారాయణ శాస్త్రి గారిని అడిగారు మరి ఇలా లేదు నేను ఉండేవాళ్ళు ఏదో వివక్షణ పెట్టి దాన్ని పర్వాలేదు అన్నారు నేనన్నా మీరే పర్వాలేదు అంటే ఇంకా నేను ఎందుకంటే ఆయన అల్టిమేట్ అథారిటీ అయినే పర్వాలేదంటే ఇంక నేనే కాదు నాది కాబట్టి ఈ పుస్తకంలో జస్వజస్వే జస్వ వివేకానికి నేను చాలా పాటలు పడ్డాను ఆ పాటలు అంత పడక్కర్లేదు అనమాట కానీ అనుస్వార వివేకం మాట ఏమిటండి గారు అది మాత్రం అలా కరెక్ట్ గా ఉండాల్సిందే అని ఆయన చెప్పారు ఇవన్నీ పాటలు ఈ పాటలు మనం చెప్తే గాని పడ్డాన్ని కూడా ఎవరికి తెలియలేదు ఇప్పుడు పుస్తకంలో ప్రింట్ మిస్టేక్ ఉందనుకోండి అడుగు మిస్టేక్ ఉందని పాయింట్ అవుట్ చేస్తారు తప్ప ప్రింట్ మిస్టేక్ లేదనుకోండి లేదని ఎవరు చెప్పడం ఎవరు గమనించండి ప్రింట్ మిస్టేక్ లేదు అని మనం చెప్పే ఓహోలాగా అంటారు అలాగే సో ఫస్ట్ బీ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఇప్పుడు ఇక్కడ చర్చ ఆత్మయంలో ఏకత్వ నాణాత్మాలను ఎస్టాబ్లిష్ చేయడం కోసం చెప్పిన వసరాలు కాదది మరి ఎందుకు వచ్చే మంత్రాలు అంటే చూడండి ఆత్మ చైతన్య జ్యోతి అవునా కదా చైతన్యం అనే వెలుగు ఉన్నా కాదా చైతన్యాత్మ జ్యోతి అంటే ఆత్మ చైతన్య జ్యోతి అని అలాగే ఇటువంటి తిప్పుకొచ్చున్నారు ఆత్మచైతన్య జ్యోతి అవునా కదా అంటే వెలుగు అని అంటే వెలుక అనే వెలుగినా కదా అవును మరి అయితే నిద్రలో ఎందుకు తెలియట్లేదు అది ఎప్పుడు వెళ్ళి ఇది ఎలా ఉందంటే సూర్యుడు ఎప్పుడు ప్రకాశించేవాడైనా అవును మనకి ఇప్పుడు ఎదురు ప్రకాశించట్లేదు అని అడిగినట్టున్నది అనే శంక పుడితే అలా నిద్రలో ప్రకాశించట్లేదు కాబట్టి బహుశా ఆత్మ చైతన్యాత్మజ్యోతి అయ్యి ఉండదు ఆత్మ చైతన్య జ్యోతి అయ్యి ఉండదు బహుశా అయ్యుండకపోవడమే నిశ్చయంగా అయి ఉండదు అని ఒకడు ప్రశ్నలు లేవనిచ్చారు ఏమవుతుంటే దానికి సమాధానంగా ఆత్మ నిత్యము చైతన్య జ్యోతియే అని చెప్పడం కోసం యద్వై కర్ణ వదతి యద్వై అని మంత్రముల యొక్క వరసంతా వచ్చి అందుకోసం వచ్చిందని అది వివక్ష అంతే తప్ప ఆత్మయందు ఏకత్వ నాణాత్మాలను ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఈ చర్చ రాలేదు ఆ మంత్రాలన్నీ అందుకోసం రాలేదు మంత్రముల యొక్క మనం తెలుసుకోవాలా అక్షర్ లేదా మంత్రముల యొక్క వివక్షనే తెలుసుకోవాలి ఇప్పుడు మీరు రైస్ తినేప్పుడు వైట్ రైస్ ఉంటుంది రెడ్ రైస్ ఉంటుంది బ్రౌన్ రైస్ ఉంటుంది మీరు వైట్ రైస్ ముందుకు బ్రౌన్ రైస్ తింటే మంచిదేమో ఆలోచించండి అని నేను మీ ఆరోగ్యం కోసం చెప్పానా లేదా బ్రౌన్ రైస్ యొక్క స్థిమ్స్ పెంచడం కోసం చెప్పాను నేను ఆ ఎవైకన్న ఒకటి ఎదువైతన్న పశ్చిటి ఎందువైకన్న శృణవతి అంటే ఆత్మయో నానాత్మం కోసం చెప్పారు అదే ఎందుకోసం చెప్పలేదు మరి ఎందుకోసం చెప్పారు ఒక శంక లేవనెట్టితే నిద్రలో వేరు లేవు కనుక గాఢ సుశక్తి అని లేవు కనుక ఆత్మ యొక్క చైతన్యం లుప్తమై ఉంటుంది ఆత్మ చైతన్య జ్యోతిని చెప్పడానికి వీలు లేదు అని ఎవ్వరికి శంకబడితే ఆ శంకని పరిహారం చేయడం కోసం ఇన్ని మాటలు చెప్పడం అయింది తెలిసిందన్నది తన్ నిరాకరణయా అంటే ఆ ఆశంకను తోసిపుచ్చుటరకై ఏతదారబ్దం మీరు చూడండి ఏతద్ అని ఉంది అది జస్ట్ అంటే గజడ దాగుందిగా మామూలుగా మీ ఇంకో పుస్తకం మీరు సంస్కృత పుస్తకాలు ఏదైనా తీసుకోండి ఏకత్ అని కావులేందుకు అవకాశం ఉంటుంది ఏతత్ ఏక ఆరం ఏకత్ ఆరం అవ్వకూడదు ఇప్పుడు వాస్ వాస్తు రూపము అన్నారు వాస్తు రూపము అన్నారు నేను అలా కాకపోవడ వాస్ వాస్తు రూపండి అలాగా ఈ జష్ప చక్రమ వివేకాలు ఈ మధ్యకాలంలో ఎవరు పట్టించుకో ఉండవు నేను ఒక్కడనే పడ్డాను ఆ పాత్ర అది ఉండకపోవడం మరీ అర్థం మన పుస్తకంలో అన్నీ ఎంత జాగ్రత్త పడి అంటే అది ఒక తపస్సుగా ఈ గృహదో ఉండను కూడా అది ఎన్ని ఏళ్ళకి మనం చేసినామో చూసినా ఐడియా ఏమన్నా ఉండాలి నాలుగు సంవత్సరాలు ఫోర్ ఇయర్స్ అందరం మీరు పుస్తకం ఎక్కువ పట్టేస్తుంటారు కానీ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంటే అర్థం ట్వెల్వ్ మంత్స్ థర్టీ సెవెన్ 7 ట్వంటీ ఫోర్ బై సెవెన్ డే ఆఫ్ ది మంత్ ఒకరోజు ఎక్కువ పని చేస్తాం ఇంకో రోజు తక్కువ ఉండదు కానీ విమానం పెట్టానే వెళ్ళి పనికి రాదు ఇక్కడ కంప్యూటర్లో ఉన్నది లిస్టులో పెట్టుకుని అక్కడ కంప్యూటర్లో పెట్టుకుని రెడ్డి కాబట్టి ఈ విధంగా దాంట్లో అంత తపస్సుగా చేయాల్సి వచ్చింది అలాగా శివళ్ళు చేస్తారు అద్భుతమైన పుస్తకాలు లభ్యమవుతూ ఉన్నారు ఇప్పుడు విష్ణు ప్రకారం విష్ణు దేవానందగిరి ఆయన టీక అలాగే రాష్ట్రం చిన్న చిన్న అక్షరాల్లో ఉంటుంది రెండు వాళ్ళు ఉంటుంది ఒక్క తప్పు కనపడు తప్పు అనేది లేదంటారు నదితారు ్యాగ్రస్వ చక్షురాకొపాధివారం చైతన్యాత్మజ్యోతిస్వా్యం ఉపలక్ష దృశ్యాద్యేయారాపన్న వాక్యా కష్టమైన వాక్యాన్ని భాష శాస్త్ర భాష మామూలు పాటల భాష పాటల బాధ కూడాదాని భాష కాదు శాస్త్రీయమైన భాష చూడండి అత్య జాగ్రత్త ఒక కొంతమంది ఏం చేశారు మేము కొంచెం దైవత్వం చెప్తూ ఉంటాం కొంతమంది అన్నారంటే చూడండి మనం తప్పుగా చదివినా దేవుడికి సద్దుబాటు తీసుకుంటాడు తప్పుగా చదివినా సదుబాటు దేవుడికి తెలుస్తూనే ఉంటుంది మనం దేవుడి కోసం కదా అంటున్నాము కాబట్టి తెలుస్తూనే ఉంటుంది దేవుడు ఇప్పుడు తల్లి దగ్గరికి పిల్లవాడు రాబదులు లా అంటారు తల్లికి తెలియకుండా ఉంటుందా అయితే కొడుతుందా కొట్టుకున్నావు నువ్వు లా అన్నాడు కదా అన్నాడు అనుకోండి తల్లి కొట్టుందండి లా అన్నాడు కొట్టదు అలాగే దేవుడికి కూడా నువ్వు కాబట్టి మన మంత్రాలు అని కరెక్ట్గా పక్కలే ఒక పూర్వపు చెప్తే నేను ఏమైనా చెప్పానో తెలిసిన ఈ పూర్వపుం అంగీకారం కాదని చెప్పా తల్లి దృష్టాంతం కాదు ఇవ్వాల్సిన దృష్టాంతం దృష్టాంతం ఏమి ఇవ్వాలంటే మాకు హై స్కూల్లో చింతామణ నేష్ాంతం ఉండేవాడు లెక్క తప్పు చేసినట్లయితే ఆయన చేతిలో బెత్తం ఉండేది ఎప్పుడు తప్పు చేసిన వెంటనే కొట్టేవాడు అది దృష్టాంతం ఇవ్వాలి ఆ దేవుడు చింతామణ లాంటివాడు తప్ప తల్లి లాంటివాడు కాదు అది ముందు చెప్పాలి అదంతా ఏమవుతుంది ఎవరికి చూసినట్టు చెప్తాడు అంటే తప్పులను కూడా సమర్థించేసుకోవడానికి అలవాటు పడిపోయారు ఇట్ నాట్ బిట్ కమ్ వీడు అత్యంత ఆత్మన ఈ ఆత్మల దుసరా వ్యాగ్ర వ్యవస్థలోను స్వప్నావస్థలోను కర్ణు మొదలైన అనేక ఉపాధుల ద్వారా ప్రకటమవుతూ ఉన్నది వ్యాగ్ర వ్యవస్థలో కర్మ చెవి ఉంటాయి మనస్సు కూడా ఉంటుంది స్వప్నావస్థలో మనస్సు అవుతుంది ఈ ఉపాధులు ఈ ఉపాధుల ద్వారా మనకు తెలిసిపోతుంది ఏమని చైతన్యాత్మ జ్యోతి స్వాభావ్యం ఉపరక్షితం మనకి స్పష్టంగా తెలుస్తోంది కన్నులో ఉండే వెలుగు వెనక్కాలుండే ఆత్మచైతన్యాదే మనస్థిండే వెలుగు ఆత్మచైతన్య మనసో మన చక్షుష చక్షు శ్రోత్రస్తోత్రము అని ఇలా చెప్పుకుంటున్నాం మనం ఆత్మచైతన్యస్వరూపము చైతన్య జ్యోతి అని మనకి జాగ్రత్త నాలో స్పష్టంగా తెలుస్తుంది అంతేకాదు కన్ను అంటే చూపు కన్ను అంటే చూపు తర్వాత చెవి అంటే వేసి మనస్సు అంటే మనము అని అది ఆత్మచైతన్యము చేత ప్రకాశింపచేయబడే ఆ జ్ఞాన రూపానికితో ఒక పేరు కూడా పెట్టుకుంటున్నాం అది అవిధేయం అవుతోంది విధేయం వ్యవహారంలో పడింది ఆత్మచైతన్యము అనే వెలుగు కన్నులో పడి చూపు అనే అనే అభి అనే పేరుతో వ్యవహరింపబడతాం ఆ చైతన్యం అనే వెలుగు చర్యలను ప్రవేశించి వినికిడి అనే వ్యవహారానికి యోగ్యమవుతాం మనస్సులో ప్రవేశించి మననము బుద్ధి ప్రవేశించి విజ్ఞానము అనే విధంగా అది పేర్లతో వ్యవహరింపబడుతూ ఉన్నది ఆత్మ చైతన్యం జాగ్రత్త మంచిది సుషుప్తే గార్ద్రలోకి వచ్చాం వచ్చేప్పటికేమైందండి ఉపాధి భేదం వ్యాపార నివృత్తం అంటే వేడు వేడు ఉపాధులు కన్ను చెడి మనస్సు బుద్ధి మొదలైన ఉపాధుల యొక్క భిన్న భిన్న వ్యాపారములన్నీ కూడా ఉపసంహారం అన్నీ ఆగిపోయాయి గాఢ నిద్రలు ఆగిపోతే ఏమైంది అను అనుభాస్ మనస్వాత్ ప్రకాశం మనకి గోచరించుకోవాలి ఆత్మచైతన్య ప్రకాశం లేదా అనుపలక్ష్యమాన స్వభావమీ ఎప్పుడైతే ఆత్మచైతన్య ప్రకాశం గోచరి ప్రకాశించటలేదో వెలుగుట లేదో వెలగడం మానేసినట్టయితే అప్పుడు మనము ఏమని చెప్పాలి ఏమని చెప్పాలంటే ఆత్మచైతన్య ఆత్మ యొక్క స్వరూపము చైతన్య స్వరూపము అది ఇప్పుడు మనకి గోచరమగుటలేదు అని చెప్పాలి అనుపలక్ష్యమాన స్వభావం స్వభావం అంటే స్వరూపం ఆత్మ యొక్క స్వరూపం చైతన్య జ్యోతియే దాంట్లో మార్పు అని రాలేదు అది అలాగే ఉంది ఎకచ్చి మనకి గోచరించుటలేదు ఉపాధి వ్యాపారములన్నీ నివృత్తమైపోయాయి కాబట్టి గోచరించటం లేదు అని చెప్పాలి గోచరించకపోయినప్పటికీ ఉపాధి భేదైనా గోచరించటం లేదయా నువ్వు నిద్రపోతున్నప్పుడు ఆత్మ చైతన్యం యొక్క వెలుగు నీకు గోచరించుట లేదు అని చెప్పాలి అంతే తప్ప ఆత్మ చైతన్యం వృత్తమైపోయిన నువ్వు అనుకోద్దు అది గోచరించుట లేదు అని చెప్పాలి గోచరించుట లేదు అంటే ఎలా చెప్పాలి చూడు గోచరించినప్పుడు దేని ద్వారా గోచరించింది కన్ను ద్వారా గోచరించింది కాబట్టి గోచరించుట లేదు అని చెప్పేప్పుడు కూడా మళ్ళీ ఆ కన్ను ప్రసక్తి పక్కకొచ్చి కన్ను ద్వారా గోచరించటం లేదు ఎందువల్ల కన్ను మూతబడిపోయింది కాబట్టి అంతేగాని ఆత్మజైతన్యం లోపించలేని మాత్రం అనుకోద్ది కన్ను అయింది వ్యాగ్ర వస్తున్నాం ఇంకా ఎలా గోచరించేది చెవి ద్వారా గోచరించేది ఆ వెలుగు తెలుస్తూ ఉండేది ఇప్పుడు చెవి ద్వారా మీకు ఆ వెలుగు తొలగటలేదు ఎందువల్ల వెలుగు లేకుండా పోయింది కాదు చెడు విమూర్తమైంది అని మొత్తం మళ్ళీ లిష్టంతా చెప్పి ఆత్మ చైతన్యం అలా వెలుగుతూనే ఉంది అది లుప్తమైపోలేదు అని చెప్పడం కోసం ఇన్ని చెప్పారు తప్ప ఆత్మ ఎందు నాత్మాలను చేయడం కోసం చెప్పలేదు ఇవన్నీ అది ఉపాధి భిన్న యాజ్ డో ఇట్ ఈస్ డిఫరెంట్ అకార్డింగ్ టు ది ఉపాధి ఉపాధిని బట్టి భిన్న భిన్నము అన్నట్టుగా లిస్టి తిల్ని చెప్పారు ఈ లిస్టి కింద చెప్పడంలో ఆత్మయందు భిన్నత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడం తాత్పర్యం కాదు ఆత్మయందు చైతన్య జ్యోతి అధిపరి యుక్తము అని ఎస్టాబ్లిష్ చేయడం కోసం చెప్పారు ఈ లిస్టుని ఎలాగే చెప్పాలి అంటే ఈ లిస్టు ఇలా ఉంది జాగ్రత్త వస్తువు జాగ్రత్త అవస్థలో ఉన్న స్థితిని బట్టి అక్కడ ఉన్న విషయం ఇక్కడ పెట్టుకుంటా యథాప్రాప్త అనువాదేనా విద్యమానత్వం యథాప్రాప్త అంటే జాగ్రత్త వ్యవస్థలో ఏ విధంగా నీకు ఉపలభ్యమవుతున్నాయో డిగ్రీలో జాగ్రత్త వ్యవస్థలో కన్ను ఉంది కన్ను కన్ను వెలుగుటలేదు కాబట్టి వెనకాలండే చైతన్యం ఆరిపోయి లేదు కన్ను వెనకపోయినా వెనకాల ఉండే చైతన్యం ఉండనే ఉన్నదిగా ఉద్యమానత్వం కన్ను అయిపోయింది జాగ్రత్త కన్ను తర్వాత ఏముంది చేరుంది ఏమీ లేవు కాబట్టి నీకు దృష్టాంతాలు చూసుకుంటే జాగ్రత్త ఉన్న వాటినే ఇక్కడ పెట్టుకోవాలి యథాప్రాప్త అనువాదిమైన కాదు తర్వాత చెవి ఉంది జాగ్రత్త అవస్థలో కాబట్టి ఇక్కడ విషయం తీసుకురా ఇక్కడ చెవికిడి నికిడి లేదు ఓహో అయితే ఆత్మ చైతన్యం ఆగిపోది అబ్బాయే ఆగిపోలేదు అని చెవికి చెప్పాడు తర్వాత ముప్పుకి చెప్పాడు తర్వాత నాలుగు చెప్పాడు ఇవన్నీ సుశుద్ధిలో ఉన్నాయని చెప్పలేదు జాగ్రత్త ఉన్న వాటిని ఇక్కడ ఆరోపణ చేసి అదే వ్యవస్థలో చెప్పుకొచ్చారు ఈ చెప్పడం యొక్క అభిప్రాయం ఏమిటంటే విద్యమానత్వం ఉచితే ఆత్మచైతన్య జ్యోతి నిలబడి ప్రకాశిస్తూనే ఉన్నది అని చెప్పాలి అది తాత్పర్యం అంటే కానీ ఏకత్వ నాణాత్వాలను చెప్పడం తాత్పర్యం కాదు గోవింద భగవత్పదం దిగిన సంకటలు పాఠం జరుగుతుంటే ఏకత్వ నాణాత్వాలను చెప్పడం కోసం మంత్రాలు చెయ్యి రాసి పెట్టాలి అది చదివారు చదివి గోవింద భగవత్పదంతో అన్నారు ఏకత్వ నాణాత్వాలని చెప్పడం కోసం మంత్రాలు రాలేదు వ్యాగ్రత వస్తు యొక్క పరిస్థితిని అనువాదం చేసి చెప్తున్నాడు వ్యాగ్రత వస్తులో చైతన్య జ్యోతి యొక్క లక్షణము మనకి స్పష్టంగా గోచరిస్తూ భాషిస్తూ ఉన్నది సుషుప్తి ఎందు అది లేదు కాబట్టి ఆగిపోయింది అని ఎవడైనా అనుకుని పోతాడేమోనని మళ్ళీ అవన్నీ అనువాదం చేసి చెప్పాడు తప్ప ఆత్మచైతన్య జ్యోతి విద్యమానము సుషుప్తి ఎందు అని చెప్పడం కోసం ఈ ఇష్టంతో చెప్పాడు తప్ప ఆత్మయ్యుడు ఏకత్వ నానాత్వాలను కోసం కాదయ్యా అని శంకరుడు ముదు భగవత్పాదనని అడిగాడు అయితే నువ్వు చెప్పింది కరెక్ట్ అయినా నువ్వు భాష్యం లేకుండా అడిగి ఇది శంకర విజయం అంటే అంటే కమండలంలో నీళ్లు కొట్టుకున్నాడు ఇది అడిగాడు శంకరవి శంకర విజయం సత్ర్యాది ధర్మ భేద కల్పన వివక్షతార్థా ఆ వాక్యం అక్కే పెడతా అది అట్ల పెడితే ఈవేళ జరిగిన చర్చని ఇంకోసారి సూచించినట్టు అవుతుంది నక్షత్రాలు ఆ వాక్యం అక్కడ పెడితే తర్వాత ముందుకు వెళ్ళాం ఇంకా ఉంది చర్చ అప్పుడే అవ్వలేదు ఇలాగ ఇసకపాత ఇసకపాత అంటే తెలుసు కదా శాండ్లిక్ వ్యాలీ అనేది ఉచాం ఉచాం ఉచాం